సంకీర్తన సంఖ్య మూడు వందల తొంభై తొమ్మిది ఇతర ధర్మముల అందు గలద మతి నీ మతమునే కలిగే విధురునకు పరలోక విధి చేసినట తొల్లి అది వర్ణాశ్రమంబులు విడిచి కదిసి నీ దాసుడైన కథముననే కాదే ఈ తుది పదంబు ఇహముననే కలిగే అంటరాని గద్దకులమంటి కులమంటి జటాయువుకు నీవు అంటి పరలోక కృత్యములు జేసిది విమును వెంట నీ విధి కలిమినే కాదే ఒంటినీ హస్తమునోగ్యమై నిలిచే ఇరవైన శబరిరుచులివియ నైవేద్యమై పరగెనట శేషమును బహు నిషేధములనక ధర ప్రసాదపు విశేషమే కాదే తిరుల శ్రీవేంకటేశుబడులాయ